పండగ చివరి మూడు రోజులు ముఖ్యమైన పండుగలు ఆ పండుగల పేర్లు ఏమిటి మొదటి రోజు దుర్గాష్టమి రెండో రోజు మహర్నవమి చివరి రోజు విజయదశమి విజయదశమి ఎన్నో తారీఖు ఇరవయో తారీఖు ఎన్నో తారీకు పదిహేడో తారీఖు ఇవాళ పదిహేడు రేపు పద్దెనిమిది ఎల్లుండి ఆవల్ ఆవులెల్లుండి ఇరవై అయితే విజయదశమి ఆవులెల్లుండి అనమాట అమ్మా దసరా పండగ ఎప్పుడు అమ్మా దసరా పండగ ఎప్పుడు ఇప్పుడు దసరా పండగే ఇప్పుడు దసరా పండగే దసరా పది రోజుల పండగ దసరా పది రోజుల పండుగ చివరి మూడు రోజులు ముఖ్యమైన పండగలు చివరి మూడు రోజులు ముఖ్యమైన పండుగలు ఆ పండుగల పేర్లేమిటి ఆ పండగల పేర్లేమిటి మొదటి రోజు దుర్గాష్టమి మొదటి రోజు దుర్గాష్టమి రెండో రోజు మహర్నవమి రెండో రోజు మహర్నవమి చివరి రోజు విజయదశమి చివరి రోజు విజయదశమి విజయదశమి ఎన్నో తారీఖు విజయదశమి ఎన్నో తారీఖు తారీఖు ఇరవయో తారీఖు ఇవాళ ఎన్నో తారీఖు ఇవాళ ఎన్నో తారీఖు పదిహేడో తారీఖు పదిహేడో తారీకు ఇవాళ పదిహేడు ఇవాళ పదిహేడు రేపు పద్దెనిమిది రేపు పద్దెనిమిది ఎల్లుండి పంతొమ్మిది ఎల్లుండి పంతొమ్మిది ఆవులెల్లుండి ఇరవై ఆవలెల్లుండి ఇరవై అయితే విజయదశమి ఆవలెల్లుండు అనమాట అయితే విజయదశమి ఆవలెల్లుండి అనమాట డ్రిల్స్ రిపిటేషన్ డ్రిల్ స్టార్ట్ నీ పుస్తకాల పుస్తకాల నాలుగు పుస్తకాలు ఖరీదెంతూపాయలు అయితే ఒక్కొక్క పుస్తకం రెండు రూపాయలన్నమాట పండగ ఎప్పుడు పండగ ఎప్పుడు సోమవారం సోమవారం ఈవేళ ఏం వారం అయితే పండగ రేపన్న మాట అయితే పండగ రేపన్న మాట సబ్స్టిట్యూషన్ డ్రిల్ కలం. కలం బల్లల కుర్చీలు కుర్చీల ఖరీదు ఇరవై రూపాయలు పెట్టెలు పెట్టెల ఖరీదు ఇరవై రూపాయలు ఇది మూడో పుస్తకం ఇది రెండో పుస్తకం ఇది మొదటి పుస్తకం చివరి ఇది చివరి పుస్తకం ముఖ్యమైన ముఖ్యమైన పుస్తకం కొత్త ఇది కొత్త పుస్తకం ఎక్స్పాన్షన్ డ్రిల్ విజయదశమి రేపు విజయదశమి రేపన్న మాట ఇది మొదటి నెల ఇది మొదటి నెల మాట ఎల్లుండి ఆదివారం ఎల్లుండి ఆదివారం అన్న మాట విద్యార్థి అతను మా తెలుగు విద్యార్థి అన్న మాట ట్రాన్స్ఫర్మేషన్ డ్రిల్ ఆదివారం ఆదివారం ఎప్పుడు రేపు పండగ పండగ ఎప్పుడు ఎల్లుండి పన్నెండో తారీఖు పన్నెండో తారీఖు ఎప్పుడు ఆవల్ ఎల్లుండి విజయదశమి విజయదశమి ఎప్పుడు ఈ పుస్తకం ఖరీదు రెండు రూపాయలు ఖరీదు రెండు రూపాయలు ఈ కలం ఖరీదు రెండు రూపాయలు ఈ ఇంటి ఖరీదు ఎంత ఈ ఇళ్ళ ఖరీదీ ఎంత